సంకీర్తన ఎనభై ఒకటి ఆతుమ సంతోషపెట్టుటది ఎరుక తానే తెరుగు ఒళ్ళకుండుటిదియ ఎరుక ముంచిన బంధముల మునుగుబడక తానంచెల విడదన్నుటది ఎరుక చెంచలపు విషయాల సగ్గుడు ముగ్గుడుగాక ఎంచి హరితలపోయుటిదియ ఎరుక పాయని అర్ధములకు బంటు బంటై తిరుగక ఆయుతమై మోసపోనిదది ఎరుక పాయపు కామినులతో పలుమారు చేయు పొందు హేయముగ తలపోయుటిదియ ఎరుక ధర మీద గల ప్రాణితతుల నొప్పించక అరయగ సముడబుట అది ఎరుక గరిమిల శ్రీవెంకటపతి దాసుడై నిరవంద సుఖయించుటిదియ ఎరుక